कबुर्ल नीमान संसिता मुं विन सिद्धपड़ी रोटू आलोचा सिद्धपड़ी विन आच रूते సాగుతాయో అప్పుడు ప్రశ్నించటం ఆరంభమవుతుంది ఆలోచించటం అంటేనే ప్రశ్నించడం ప్రశ్న ఉంటే ఆలోచన ఆలోచన ఉంటే ప్రశ్న ఒకటి లేకపోతే రెండోది ఉండదు దీనివల్ల ఆలోచన ప్రశ్న సాగుతూ ఉన్నప్పుడు ఇన్పుట్స్ అంటామే ఏమాలోచిస్తున్నారు మీరు అంటే వినాలి అని అర్థమైపోయింది వినేదెందుకు అర్థం చేసుకోవటానికి తెలుసుకోవటానికి అర్థం చేసుకున్న తర్వాత గుర్తుంచుకోకపోతే ఉపయోగం ఉంటుందా ఉండదు అంటే వినాలి అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకునేది ఎందుకు గుర్తుకు తెలుసుకునేందుకు నేను విన్నాను సార్ అర్థమైంది సార్ చెప్పు మర్చిపోయాను సార్ తెలియదు సార్ గుర్తు రావటం లేదు సార్ మీకు అర్థం రైల్వే ఇంజిన్ గనక కదులితే वेकाल उन्नी ला वागन अभी कदलताई वीट की स्वयं चोदित शक्ति ले कां मूव आंजन कदलते कदलता इंजन आगते इव आगता अंत मेदड़गन कदल मोदी ओ पक चूस्त ओ पक विंट सर सदर्भा रुचि ఈ ఐదు ఇంద్రియాల నుంచి మనం గ్రహించే సమాచారాన్ని అంతా గ్రహిస్తూ మెదడు ప్రోసెస్ చేస్తూ ఉంటుంది ఆ ప్రోసెసింగ్ లో నాన్యత ఉండవలే కల్తీ ఉండకూడదు అర్థం అవుతుందా ప్రోసెసింగ్ లో నాణ్యత ఉండాలి కల్తీ ఉండకూడదు నాణ్యత ఉన్నప్పుడు చూసింది విన్నది గ్రహించి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి గుర్తుకు తెచ్చుకోవాలి अमल परचाली अभवा आह्वाची आवाज मारी मारी आदि इधर प्रोसेंगद्योग अबारब अभवींद సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది నాకే తెలుగులో చేయొచ్చు కానీ నాకు రాదు నా ఉపన్యాసం ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అర్థమవుతుందా మీకు ఇబ్బందిగా ఉందా తొందరగా ఉంది సార్ వేగంగా ఉంది మీ యాసమాకు అర్థం కావటం లేదు క్లియర్గా ఉంది కదా ఇలానే కొనసాగిద్దాం దీనికి నేను మధ్యలో అడుగుతూ ఉంటాను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి అడిగితే సమాధానం చెప్పటమంటే వినండి అని అర్థమైంది ముందు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పటం అంటే అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది గుర్తుంచుకోవడం అది తర్వాత అదైపోయింది అవునా ఇప్పుడు నేను మిమ్మల్ని అడగండి అని అంటాను అనుకోండి నాకు అర్థమైందా ఏమడగాలో ఆలోచించి మీరు అడగాలి ఉదాహరణకు మీద ఏ ఊరినాయనా చిత్తూరు మదనపల్లి అంటే తెలుసు చిత్తూరు ఏం పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ నువ్వు ఏ ఊరయ్యాడప రాజేష్ కుమార్ కడప రాజేష్ కుమార్ కడప ప్రాపరా ఇప్పుడు నేను వారిని అడిగాను ఏ ఊరు ఏ మదనపల్లి చిత్తూరు అన్నాడు నాకు మదనపల్లి తెలుసునని సరిపోయింది ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇవి చాలా తేలికైన ప్రశ్నలు ఏ ఊరు రెండో ఆన్సర్ రాదు ఇక్కడ కరెక్ట్ గా ఒకే ఆన్సర్ వచ్చేస్తుంది నోటి నుంచి ఏం పేరు చిన్నప్పటి నుంచి అమ్మ పెట్టిన పేరు అదే పిలుస్తారు అందరూ పేరు వచ్చేస్తుంది మీకు అర్థమైందా ఇక్కడ ఆలోచించటానికి అవసరం లేనటువంటి భావ నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆలోచన ఏముంది లేదు ఏం పేరు ఏ ఊరు అవునా ఇప్పుడు నేను నీకు ఇష్టమైంది ఇప్పుడు మీరు తిన్నారు కదా నీకు ఇష్టమైంది ఏంటమ్మా ఎవరు లేచి నిల్చో కూర్చోండి నేను ఒక్కడే నిల్చుంటాను స్వీట్స్ ఇష్టం చేయటం ఇష్టమా తింటాం ఇష్టమాయటం కూడా ఇష్టం తింటాం కూడా ఇష్టమేనా తింటాం కూడా ఇష్టం ఏ స్వీట్ బాగా చేస్తారు మీరు ఏ హల్వాస్తాట్ అలా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏం జరిగింది మీకేదిష్టం అన్నారు నిజానికి ప్రశ్న నేను ఎవరినైనా అడగొచ్చేమో అని అనుకుని మీరందరూ మానసికంగా సిద్దపడ్డారు ఆ తర్వాత నెక్స్ట్ ఉంటే ఏం చెప్పాలి ఏం అడిగారు సార్ మరొక చెప్పండి ఇప్పుడు ప్రశ్న అడిగేశా కదా నేను ఏమి చెప్పని అంటే ఏమిటి మీ మనస్సు సమాయత్తమైంది ఇక్కడ సిద్దపడింది దేనికి సిద్దపడింది ఒక ప్రశ్న ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తే సమాధానం చెప్పాలి ప్రస్తుతానికి ఆ తర్వాత నన్ను కూడా అడగొచ్చు అంటే జాగ్రత్తగా వినాలి రెండోది ఏమిటమ్మా అంటే స్వీట్స్ ఇష్టం అంది చేయటం ఇష్టమా తింటా అని అడిగాను ఉదాహరణ నాకు చేయటం రాదు ఏం చేయను తింట నాకు చేయటం రాదు గాని నాకు తినటం ఇష్టం చేయటం ఇష్టమే తినటం ఇష్టమే అంది ఏ స్వీట్ అన్న ప్రశ్నలు చూసారా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారే ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ప్రశ్నలు అప్పుడు ఏమందా అమ్మాయి హల్వా అంది ఏ హల్వా అమ్మా అన్నాను ఎందుకంటే ఇప్పుడు జిలేబీ అంటాం అనుకోండి ఏ జిలేబీ అని అడగం మీకు అర్థమైంది కదా ఇప్పుడు పాయసం అంటే ఏ పాయసం చాలా రకాలుంటాయి అందుకని నువ్వు హల్వా అన్నావు అంటే ఇప్పుడు తప్పు పట్టడంలా విషయం చెప్తున్నా హల్వా అని ఏ హల్వా అమ్మా అన్నా ఏదన్నా చేస్తారు క్యారెట్ హల్వా అంటే ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా మనం వింటామో దానిపై ఆధారపడి నాణ్యమైన సమాధానం వస్తుంది ఇప్పుడు ఉదాహరణ నీకేమిటమ్మా ఇష్టమని నేను అడిగినప్పుడు అంటే ఇంత ఫోకస్డ్గా ఉండాలా అంటే అది వేరే విషయం ఏమిటమ్మా నీకు ఇష్టము అని అడిగినప్పుడు క్యారెట్ హల్వా ఇష్టం సార్ తినటం ఇష్టం అని చెప్పని చెప్పు ఎక్స్క్ హలో నారాయణ రెడ్డి గారు క్లాస్ లో ఉన్నాను సార్ మొదలెట్టేశాను మీ ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో మీ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే క్లాస్లో ఉన్నానన్న ఎంతయింది టైం పదవలా మిమ్మల్ని పది క్లాస్ స్టార్ట్ అవ్వాలంటే మొన్న క్లాస్ లో ఉండాలి కదా నేను లేకపోతే కూర్చుని కాఫీనో టీ నో తాగుతూ ఉంటే ఇప్పుడు మీరు ప్రోసెస్ అర్థం చేసుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నువ్వు ఏది బాగా తయారు చేస్తావా స్వీట్ నో క్యారటల్ వాననపు గులాబ్ జామ్ హ గులాబ్ జామ్ ఆప్షన్ గులాబ్ జామ్ ఎట్లా చేస్తారు కోవాతు నే చుడూ దేనితో చేస్తారు అంటే కోవాతు ఎట్లా చేస్తారు అంటే సమాధానం ఏమవాలి తేడా తెలిసిందా మీకు ఎలా చేస్తారు అమ్మా దొర్యే నువ్వు గులాబ్ జామ్ ఇలా చేస్తావు నేరుగా బాల్స్ అదే కోవా తీసుకుని దాన్ని ఉండలుగా చేస్తారు నేను ఇబ్బంది పెట్టడం కానీ మీకు ప్రోసెస్ అర్థమైందా ఇప్పుడు ఎలా చేస్తారు అన్న ఎలా చేస్తారంటే సార్ మొట్టమొదట ఎంత మందికి చేయాలో తెలుసుకోవాలి పెద్దగా ఉండాలా మీడియం సైజా చిన్న సైజా తెలుసుకోవాలి దానికి తగ్గట్టు హాఫ్ కిలోనో కిలోనో రెండు కిలో గులాబ్ జామున్ కోవా తెచ్చుకోవాలి ఆ కోవా మెత్తగా చేసి అవునా ఉండలుగా గుండ్రంగా చేయాలి లేదా ఇంకేదన్నా షేప్ పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చేయాలి దాన్ని అవునా ఆ తర్వాత మంచి నెయ్యిలో గానీ దాల్ లాంటి దాని గానీ మామూలు నూనెలో కాకుండా దాన్ని వేయించాలి దోరగా వేయించాలి కొందరు బ్లాక్ జామున్ అంటారు కాబట్టి దానికి ఏదో నలుపు రంగు కలుపుతాం ఇంకొంచెం ఎక్కువ ఇదిగా వేయిస్తాము ఆ వేయించిన తర్వాత ఈ లోపల పానకం పాకం తయారు చేసి పెట్టుకోవాలి అవునా దేనికి ఎంత పాకం కావాలో లెక్కచూసుకోవాలి ఆ పాకం తయారు చేసిన తర్వాత ఈ గులాబ్ జామున్ దోరగా వేయించిన అందులో వేసి ఒక్క పావు గంట అరగంట అయిన తర్వాత తినడానికి రెడీగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పేది ఎలా చేయాలి అన్నప్పుడు ప్రోసెస్ మీద ఇంపార్టెన్స్ దేనితో చేస్తారు అంటే కోవతో చేస్తారు కోవ పంచుతారా నెయ్యి దీనితో చేస్తారు అంటే స్పష్టత అనేటువంటిది క్లారిటీ అంటాం దీన్ని స్పష్టత అనేటువంటిది మన మనస్సులో ఉన్నట్టయితే మాటలో స్పష్టత ఆచరణలో స్పష్టత ఇప్పుడు నేను వచ్చాను ఉదాహరణకి ఆయన్ని ఇదిగో మంది వస్తున్నాను గులాబ్జాబ్ చేశాను పోయి రాజే పోయి రాజే అప్పుడే ఏం చేస్తావు పోయి రాజు చేసి తొందర తొందర కోవాలేదు పనిసార్ ఒక్కటే ఉంది సార్ ఇంకేం లేదు మీకు అర్థమైందా అంటే ఈ ప్రశ్నలు మీరు మహాభారతంలో అర్జునుడి పేరు ఉన్నారు కదా అర్జునుడు అక్షయ తునీరాలనున్నాయి అర్జునుడి దగ్గర అక్షయ తునీర అంటే మామూలుగా ఈ బాణాలు పెట్టేటువంటిది వెనకాల ఉండే అమూల పొది అంటారు దాన్ని అమూల పొదిలో ఆరో ఎనిమిదో పదో పన్నెండో పడతాయి ఇరికిస్తే పదిహేను పడతాయి అనుకుందాం అది తీస్తున్నా కొద్ది తరిగిపోతూ ఉంటాయి కదా అయిపోతే మళ్ళీ ఇంకో స్టాక్ పెట్టుకోవాలి మామూలుగా కదా కానీ అతని దగ్గర ఎవరో ఆయనకు బహుమానం ఇచ్చారట అక్షయ అంటే క్షయించని తరగని అంటే ఒకటి తీస్తున్నా కొద్ది ఒకటి వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా రీప్లేస్మెంట్ అందువల్ల నేను వెతుక్కోకర్లా ఓ రెండు వందలు తీసుకుంటాకర్లా మ్యాజిక్ అట్లా నీ మనస్సులో అక్షయ తూనీరాల లాంటి ప్రశ్నలు ఉండాలి ఇప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వటంతోనే ఎవరికి ఎంతమందికి టైం ఎంతుంది ఇప్పుడేనా గంట తర్వాతనా సాయంత్రం సంగతి చెప్తున్నారా ఈ ప్రశ్నలు అడక్కపోతే పని మనం పనిపై ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు నేను ఇంతాకటి నుంచి చెప్తున్నది ఏదో ఉద్యోగము వంట పని సర్వింగ్ దీనికి సంబంధించిన అనుకుంటున్నారేమో మీరు నిత్య జీవితంలో కూడా ఈ స్పష్టత ఉపయోగపడుతుంది ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు గాని వివాహం అయితే భార్య భర్త భార్యతో మాట్లాడుతున్నప్పుడు గాని బంధువులతో మాట్లాడుతున్నప్పుడు గాని ఉద్యోగానికి మనం ఇంటర్వ్యూకి వెళ్లామని అనుకుందాం బాస్ ఎవరో అని ఇంటర్వ్యూ చేస్తాడు ఎక్కడ పని చేశారు ఎలా చేసావు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఉందా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉందా కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఉందా ఎంత జీర్వీ ఇచ్చేవాళ్లు అక్కడెందుకు వదిలిపెడుతున్నావు అంటే ఎప్పుడైతే మనం వీటన్నింటినీ ఊహించగలుగుతామో ఆయన అడగొచ్చు అడగపోవచ్చు మన సంసిద్ధత పెరుగుతుంది ఎప్పుడైతే మనం ఊహించగలుగుతామో అప్పుడు ఈ ప్రశ్నలేమిటి ఏవి ఆయన అడగొచ్చు ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతాం కదా ఎగ్జామినేషన్ ప్రిపరేట్గా ఉంటే సిలబస్ ఏదో ఉంటుంది దాన్ని చదువుకుని మనం వెళ్తాం అట్లానే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఏం అడగొచ్చు ఏదైనా అడగవచ్చు అవన్నీ గుర్తుంచుకోవాలి ఇప్పుడు నాకు సార్ ఎనిమిది ఏళ్ల సర్వీస్ ఉంది అని మీరు అంటారు ఎక్కడెక్కడ పనిచేసావా అంటే చెప్పాలి గుర్తులేదు సార్ అంటే అబద్ధం చెప్తున్నట్ట అంత మతి మరిపా అంత తీసుకుంటే వాడు ఉప్పు వేసింది రెండు సార్లు వేస్తాడు ఉప్పు ఏమవుతుంది ఆ వస్తువు కషాయం అవుతుంది తింటానికి వీరుండదు అంటే ఇంటర్వ్యూకు మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి మొదటి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించి నేను పలానా చోటు చేరాను ఆరు నెలలున్నా ఇక్కడ మూడున్నర ఏళ్లున్నా ఇక్కడ రెండున్నర ఏళ్లున్నా ఇప్పుడు ఈ ఉద్యోగం ఎక్కడో హైదరాబాద్ లో ఉంది ఉదాహరణకు మా పెద్ద హోటల్ పెట్టేస్తున్నారు సొంత ఊరు కదా బంధువులు అక్కడ ఉంటారు కదా అందుకని నేను మదనపల్లికి వస్తున్నాను సార్ ఎలా ఉంది లాజిక్ ఎదుట వ్యక్తికి మన సమాధానం నిజమైనది అబద్దాలు చెప్పండి నటించండి అని చెప్పటంలా నిజమైన సమాధానం నచ్చేటువంటి పద్దతిలో స్పష్టంగా ఒప్పించేటట్టు చెప్పగల చెప్పాలి ఆ చెప్పగలగటం మైండ్ మనం సిద్ధం చేసుకోవాలి ఒక చెప్తా ఇంత శరీరంలోనూ మనకున్న తెలివంతా ఇక్కడే ఉంది బొటన లేదు చిట్కన లేదు మోకాల్లో లేదు ఇది సరిగ్గా వాడుకోకపోతే ఏమవుతుంది पाक पोता मन दी सर वो चलो अवसर चलो तो आकूद नैपुण्याल अवसर साधन अवसर अक्ट बे आक वैखरी अवसर ने तत्व अवसर एवेवी ने पद्धति प्रकार नेवरम ఎగ్జాంపుల్ అమ్మా నీకు ఏది బాగా చేస్తావు నువ్వు సాంబార్ చేస్తావు ఇప్పుడు సాంబార్ ఎలా చేస్తావు అంటే చెప్పేస్తావు కదా ఇప్పుడు సాంబార్ అంటారు పులుసు అంటారు తేడా ఏమనుందా ఒకటేనా తేడా ఉందా ఉరికే అడిగా ఇప్పుడు సాంబార్ అనేసరికి నేను వెంటనే అడగొచ్చు సాంబారు పులుసు తేడా ఉందా అని అన్నాను ఇప్పుడు ఉదాహరణకు తో పాటు చేసే సాంబార్ తినే సాంబార్ కి అన్నంలో కలుపుకుని తినే సాంబార్ కి తేడా ఏమనుందా మీకు అర్థమవుతోందా ఇప్పుడు మీకు ఇవన్నీ నేర్చుకున్నారు ఇవన్నీ మీ ఇలా ఆలోచించడం అలవాటైందా నేను అడుగుతున్నాను కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యము కారణము కార్య కారణ సంబంధము కాజల్ కనెక్షన్ అని చెప్పని అంటాం ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా వెళ్లాలి ఎంత కాంప్రహెన్సివ్ గా ఇప్పుడు ఉదాహరణకి ఒక బొమ్మ ఏదన్నా నేను చూపించానని అనుకున్నాను అదే బొమ్మ చూపించా వెంటనే ఒకసారి చూస్తారు తీసేస్తారు ఏమేమి చూసావు బొమ్మలో చెప్పు సార్ అక్కడ సార్ గడ్ మైదానం ఉంది రెండు గుర్రాలు ఉన్నాయి సార్ దూరంగా ఇంకో గుర్ర పిల్లు ఉంది సార్ అంటే ఒక్క క్షణంలో ఎన్ని డీటెయిల్స్ నువ్వు గ్రహించగలిగావో దానిమీద ఆధారపడి నీ మైండ్ షార్పో బ్లంటో డల్లో లేజీనో నే చెప్పగలుగుతాను మీకు అర్థమైందా ఇప్పుడు నేను ఒక బొమ్మ చూపిస్తాను అందులో ఏముంది అందరికీ అదే చూపించా ఒకే సమయంలో చూస్తున్నారు తీసేశాను నేను మీరేం చెప్తారు మీరేం చెప్తారని దాని మీద ఆధారపడి మీరు చురుగ్గా ఆలోచిస్తున్నారా లేకేదో బద్దకంగా ఉన్నారా పట్టించుకోవటం లేదా ఇంట్రెస్ట్ లేదా అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి సో ఈ మైండ్ అనేటువంటిదే ఇన్ని సంవత్సరాలు మీరు జీవితంలో ఎన్నేళ్లు జీవించారో ఏం చదివారో ఎక్కడెక్కడ పనిచేశారో ఎలాంటి ఎలాంటి వాళ్ల దగ్గర ఎంతెంత నేర్చుకున్నారో ఇదంతా ఇక్కడ స్టోర్ అయ్యింది మన ఉదాహరణకి ఉదాహరణకి పదేళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కన్నా ఏమా రావాలా దా पदे अति कम बागारे पद उद्योग जीवित पंद परुपंद परगेतारो मु दूर वेगे दूल पड़ा गेल अंत वेगे जी మిగిలిన వాళ్ల కన్నా ముందు చేరుకోగలగాలి జీవితం రాట్రేస్ అని అంటాం అంటే ఎలుకల పరుగు పందెంలా ఉంటుంది పోటి తత్వం ఉండాలి పోలిక ఉండాలి ఆలోచించాలి జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడంతా భద్రంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో నగలు డబ్బు ఉన్నాయనుకోండి ఏం చేస్తాం పెట్టెలోనో వినపెట్టెలోనో పెడతాం కదా మామూలుగా ఏదో కాగితాలు ఏదో పోస్టు ఏదో జేవ రుమాలు ఉన్నాయనుకోండి అది వినపెట్టెలో పెడతామా విలువను బట్టి జాగ్రత్త అంటే భవిష్యత్తులో మన జీవితానికి ఉపయోగపడే ఏ సమాచారం మనకు అవసరమో దాన్ని మనం దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి ఎంత బాగా గుర్తుంచుకోవాలి మర్చిపోతే పరాలి ఇదేమవదు ఈ జాగ్రత్త అజాగ్రత్త అందుకే వినాలి గుర్తుంచుకోవాలి గుర్తుకు తెచ్చుకోవాలి అమలు పరచాలి ఆనుభవాన్ని ఆహ్వానించాలి సొంతం చేసుకోవాలి మాటి మాటికి అడిగినప్పుడు దాన్ని చెయ్యగలగాలి ఒక ఫ్రేమ్ వర్క్ అవునా ఈ రోజున ఈ లంచ్ బ్రేక్ ముందు రెండు సెషన్స్ తర్వాత బోజనం అయిన తర్వాత మళ్లీ ఒక సెషన్ మూడు సెషన్స్ నేను తీసుకోమని చెప్పారు తీసుకుంటున్నాను సాఫ్ట్ స్కిల్స్ ఇన్ జనరల్ చెబుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడటం గురించి కూడా నేను కవర్ చేస్తాను ఇది నాకు మొత్తం సిలబస్ మీలో కంప్యూటర్స్ ఎంత మందికి తెలుసు ఒకటి రెండు అబ్బో పర్వాలేదే ఐదు ఆరు ఏడు మందికి తెలుసు ఇప్పుడు నేను ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేశానో అది ఇక్కడ వదిలిపెట్టి వెళ్తా దానికి కావాలంటే ఇప్పుడు మీరు అంటే అది ప్రొసీజర్ వాళ్ళని అడగండి నాకు మీకు ఇచ్చేసిపోతాను అంటే మీరు కాపీ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు అని నేను చెప్తున్నా ఇంకర్థమైంది కదా ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక్కొక్కరు ఫ్లాష్ డ్రైవ్ తీసుకొచ్చి పెడితే ఏమైనా వైరస్ వస్తే ఈ ప్రొసీజర్ ఏమిటో నాకు తెలియదు అది అడ్మినిస్ట్రేషన్ మీ సారిన దాకా వచ్చారు గిరిబాబు గారు అడగండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు కంప్యూటర్ సౌకర్యం మీకు తర్వాత ల్యాబ్స్ లో ఉంటాయి కదా కంప్యూటర్లు అది నాకు తెలియదు అది మీ ఇష్టం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కావాలంటే అందులో రాసుకోండి నాకేం అభ్యంతరం లేదు అవునా కానీ వినటం ముఖ్యం ఎందుకంటే నేను మీకు ఇచ్చిపోతున్నా కదా ఆ తర్వాత ఎవరన్నా కోరుకున్న వాళ్ళు కూర్చుంటే అవన్నీ పది పేజీలలో ఒక్కొక్క షీట్ కి మూడు నాలుగు చొప్పున ప్రింట్ చేయించుకుంటే అవునా ఆ కాపీ కావాలంటే మీరు తీసుకోవచ్చు కావాలనుకున్నవాడు లేకపోతే అక్కడ లేదు సార్ మీరు చెప్పింది విన్నాము మా బాగా గుర్తుంటుంది అనుకుంటే మేము ఇష్టం క్లియర్ నేను చెప్పింది మీకు అర్థమవుతోంది కదా వ్యక్తి వ్యక్తిత్వము ఆకారము మూర్తిమత్వము పర్సనాలిటీ లక్షణము కొందరు పొడుగ్గా ఉంటారు కొందరు పొట్టిగా ఉంటారు కొందరు ఎర్రగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కొందరు ముఖంలో ఒక రకమైన ఆకర్షణ ఉండవచ్చు కొందరు సాధారణంగా ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఎదుటివాడి దృష్టిని ఆకర్షిస్తుంది కాని కేవలం బాహ్యమైనటువంటి ఆకారానికి విలువ ఇవ్వకుండా ఆంతరంగికమైనటువంటి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వటమే ధర్మం న్యాయం సహజం మీరేమనుకోకపోతే ఒక్కోసారి కాస్త బాగా అందంగా ఉన్న వాళ్ళు అబద్దాలు చెప్పి మోసాలు చేసే లక్షణాలు కలిగి ఉంటారు ఒక్కొక్కసారి అన్న అందుకని మీరు నన్ను ఎందుకంటే బుట్లో వేసుకోవడం తేలిక కదా ఇప్పుడు నాకేదో ఆకర్షణ ఉందనుకుందాం బుట్లో వేసుకోవడం తేలిక మోసపోతున్నావు నేనేం చేయను నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి మీరు డబుల్ రెడీ ఇట్లా ఆలోచించే వ్యక్తులు ఉంటారు కదా అది వేరే సంగతి ని నిదానంగా ఒక మనిషి తత్వం మనకు తెలిసినప్పుడు నమ్మకస్తుడు మాట తప్పడు చెప్పిన సమయానికి వస్తాడు విసుక్కోకుండా పనిచేస్తాడు ఈ లక్షణాలు ముఖ్యమా ముక్కు ముఖం పొడవు ముఖ్యమా అంటే వ్యక్తి తర్వాత తెలుస్తారు కదమ్మా మొట్టమొదటిసారి మనకు పరిచయం అవడంతోనే ఈయన ఆనెస్టీ గురించి నేను ఎలా చెప్పగలను ఇప్పుడు ఉదాహరణకు నా చిత్తూరు అని అనుకుందాం మదనపల్లి అని అనుకుందాం మదనపల్లి ఆయన వీరికి అటువైపు ఆయన ఇల్లు వీరికి ఇటువైపు మా ఇల్లు కరెక్టే కానీ ఆయన యొక్క నిజాయితీ గురించి నీతి గురించి నేను మాట్లాడగలను మాట్లాడలేను కదా నేను చెప్పేది అది తెలిసినంత మాత్రం వ్యక్తి పరిచయం మాత్రాన అతని పూర్తి వ్యక్తిత్వం గురించి తెలుసు అని అనుకోవటం తప్పోతుంది మాత్రాన నేను అసలు ఉదాహరణంగా మనం బస్ లో కూర్చున్నాం కండక్టర్ గారు వచ్చారు టికెట్ అన్నారు చోటికి వంద రూపాయలు నోట్ తీసాం నేను ఇవ్వనంటే తెలియకల్లా ఆయన యూనిఫామ్ వేసుకున్నాడు కండక్టర్ డ్యూటీకి చేస్తున్నాడు నూరు రూపాయలు ఇవ్వాలి ఎనిమిది రూపాయలు తీసుకుని తొంభై రెండు రూపాయలు వాపసిస్తాడు నమ్మకం అంటే ఇనిషియల్ గా అలా అని చెప్పని ఓ వంద రూపాయల బండ్లు ఇవ్వను కదా ఆయనకి ఎందుకు వంద రూపాయలు బండ్లు ఎందుకు ఇస్తున్నావు ఎనిమిది రూపాయలు దానికి కొంచెం దీన్ని సెన్స్ ఆఫ్ పర్పస్ ఏ పని కోసం చేస్తున్నాము సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఎక్కువ తక్కువ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ ఔచిత్యము అని అంటాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వ్యవహార శైలి మనకు తెలుస్తుంది సోషల్ గ్రేసెస్ సొసైటీలో ఉన్నాం మనం మనిషి సోషల్ యానిమల్ అని ఇంగ్లీష్లో అన్నారు అంటే జంతువుననే అర్థం అది కాదు కాని సంఘజీవి అనే అర్థం అక్కడ సంఘజీవి అంటే ఏమిటి ఒక్కడుగా ఏకాకిగా మనం ఉండలేము సమాజంలో ఉంటాము సమాజంలో ఉన్నందువల్ల మనకు బంధువర్గము స్నేహితులు ముఖ పరిచయస్తులు పరిచయం లేని వాళ్లు ఇలా రకరకాలుగా ఉంటారు వీళ్ళందరితో వ్యవహార శైలి అలా ఉండవలే అందరితో ఒకే రకంగా ఉంటుంది సార్ బాగుండదు పరిచయమైన వ్యక్తితో పలకరించే తీరు వేరుంటుంది కొత్తగా ఎదురుగుండా నిల్చున్న మనిషితో మాట్లాడే తీరు వేరుంటుంది బంధువులతో మళ్లీ వా బంధువుల్లో వయస్సు పెద్దనా చిన్ననా వరుసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్నో విషయాలు మనం గమనిస్తే తప్ప మన వ్యవహార శైలి సంఘం ఒప్పుకునేటువంటి సంఘం మెచ్చుకునేటువంటి పద్దతిలో ఉండదు సో ఇదొకటి మనం గమనించాలి ఫెసిలిటీ విత్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే భాష భాషతో అంటే భాష యొక్క వాడకంలో అర్థం చేసుకోవటంలో సమాధానం చెప్పటంలో చాలా వీలుగా ఉండాలి అంటే చాలా కంఫర్టబుల్ గా ఉండాలి చాలా సౌకర్యంగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకు చిత్తూరు ప్రాంతంలో అవునా తమిళనాడు నుంచి టూరిస్టులు వచ్చారని చెప్పని అనుకుందాం వాళ్ళు అరవ మాట్లాడతారు అనంతపూర్ ప్రాంతంలో మీకు కర్ణాటక నుంచి వస్తారు ఏ ఆదిలాబాద్ ప్రాంతంలో మీకు మహారాష్ట నుంచి వస్తారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంలో మీకు ఒరియా నుంచి వస్తారు అంటే మరి ఆ భాష అందులో పదాలేమిటి దాని అర్థం ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి నాకు వేరే భాషలు రావు చెప్తున్నా ఏదో అరవ ఆయన వచ్చానని అనుకుందాం దోశ సూడాకే అంటాడు అంటే దోశ వేడిగా ఉందా అని అర్థం అది ఆ భాషలో అంటారు అవునా చూసేదేంటి వద్దంటే వేస్ట్ అవుతుంది మాకు అంటే మీకు అర్థమవుతోంది కదా అంటే మనం ఏ ప్రాంతంలో ఉద్యోగం చేయబోతున్నామో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతపు భాష యాస చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎగ్జాంపుల్ చెప్తా తిరుపతి తిరుపతికి అన్ని రాష్ట్రాల వాళ్లు వస్తారు అంటే నీకు అన్ని భాషలు వచ్చా కొంచెం వేడి ఏది బాగుంటుంది ఏది ఫ్రెష్ గా ఉందని వాడు అడుగుతాడు ఫ్రెష్ అంటే మనకు అర్థమైపోతుంది వాడు ఏదో వాడి భాషలో అడుగుతాడు మనకు అర్థం కావాలి అర్థం కాకపోతే గొడవలు వస్తాయి అన్ని ఫ్రెష్ ఇప్పుడు మామూలుగా ప్రోపరేటర్ ఒప్పుకోడు అంటే మీకు హోటల్ బిజినెస్ కాదు మీరు అంటే హోటల్ అంటే హరితలో మీరు చెరబోతున్నారు మామూలు హోటల్స్ ఉంటాయి కదా అని చెప్పని వాడు ఏమంటాడు ఎవడు అడిగినా అన్ని ఫ్రెష్ అని చెప్పి నిజానికి ఒకటి మూడు రోజుల కిందడితే ఒకటి రెండు రోజుల కిందది ఒకటి పొద్దున్న చేసింది ఒకటి రాత్రి చేసింది ఉంటుంది అవునా వాడు ఏమంటాడు ఇప్పుడు అన్ని ఫ్రెష్ కూర్చున్న వాడికి తిక్కబోడుతుంది వాడికి అదేట ఇంకా పావుకిలోనే ఉంది అవును సార్ ఇందాక ఎవరు వచ్చి మూడు కిలో ఉన్నారు సార్ నీ ఒక్కొక్క దానికి అబద్దం చెప్తున్నా కొద్ది వాడు పట్టుకుంటూ ఉంటాడు నేను నువ్వు విరుక్కుపోతూ ఉంటావు నీకు అర్థమైందని చెప్పేది అలా మీరు సార్ అది మూడు రోజులు రెండు రోజులు అంటే మీ ప్రొఫెసర్ మిమ్మల్ని ఉంచడు ఇది అర్థం చేసుకోండి మరి ఏం చెప్పాలి ఎలా చెప్పాలనేది వేరే విషయం పర్సనల్ సమయోచితంగా ప్రవర్తించవలే ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తా నలభై ఏళ్ల వాడు కొంచెం ఒక రోజు అటు ఇటు అయినా తట్టుకుంటాడు అవునా ఒక నాలుగు నెలల పాపకి మనం విరిగిన పాలు ఇస్తున్నాం అనుకో వామిటింగ్ ఇబ్బందులు ఏర్పడతాయి వాడు కొట్టడానికి వస్తాడు మనది అప్పుడు మొహమాటం లేకుండా ప్రొపరేటర్ తో ఏం తర్వాత చెప్పుకుంటారో మీ ఇష్టంగా సార్ ఈ పాలు నిన్నటి పాలు మీకు అర్థమైందా లేదు ఇవాళ పాలు లేవు రాలేదు ఇంకా ఇప్పుడేదో హార్స్లీ హిల్స్ లో కొండపై ఉంది కింద నుంచి రావాలి పాలు రాలేదు ఇంకా ఇవ్వాలా నేనేం చేయను అదేడా పాలు స్టాక్ పెట్టుకోలేదా సార్ ఉన్నది ఒక్క ప్యాకెట్ రాత్రి మిగిలిందండి అది ఫ్రిడ్జ్ లో పెట్టాను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నిన్నటి పాలని బానే ఉంటాయి కానీ నిన్నటి పాలు ఇవాటివి కాదు అయిపోయింది అంటే ఫ్రాంక్నెస్ అవసరం రిలేయబిలిటీ అవసరం నమ్మకం అవసరం అన్నమాట పర్సనల్ హ్యాబిట్స్ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు వ్యక్తిగతమైన అలవాట్లు ఎంత ముఖ్యమంటే వాటిని చూసి నేను మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తా మీ అలవాట్లు ఎలాంటివి ఇప్పుడు కొందరు బాటి మాటికు అనుకుంటూ ఉంటారు అనుకుంటున్నా ఎడం చేత్తు అనుకుంటే పర్వాలేదు నువ్వు కుడి చేత్తో అనుకుంటూ అదే చేత్తో నాకు కాఫీ గ్లాసు మనుషులు తీసుకొస్తున్నావు నాకు నచ్చదు మీరు అర్థం కదా అంటే మామూలుగా అలవాట్లు ఉండొచ్చు అంటారు కొందరు కొందరు జలుబు చేయొచ్చు చేయకపోవచ్చు చేసా చేయకపోయినా ఏదో సినిమాలో హీరో ఇట్లా అన్నాడు కాబట్టి ఈయన కూడా ఇట్లా అంటూ ఉంటాడు ఇబ్బందులు ఏర్పడతాయి అందుకని గ్రహించి మన అలవాట్లు ఉంటే ఇతరులను ఆకట్టుకోగలమో అది మనం గమనించవలసిన అవసరం ఉంది ఫ్రెండ్లీనెస్ స్నేహపూర్వకమైనటువంటి ప్రవర్తన పద్దతి స్నేహపూర్వకం అంటే ఏమిటి క్లోజ్ అంటే ఎలా చెప్పు ఉదాహరణ చెప్పు క్లోజ్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారు ఎట్లా ఉన్నారంటే నువ్వెవారి ఎట్లా కనబడుతున్నాడు అంటే స్నేహము స్నేహానికి ఆపోజిట్ ఏమిటి శత్రుత్వం కదా ఇప్పుడు నేను చూడంతోనే ఇట్లా చూస్తున్నాను స్నేహంగా కనబడదు మీకు అర్థమైందా ఎవరే మంది ఇప్పుడు నాకు పరిచయం లేదు ఎవరయ్యా ఎవరు అని అన్లా ఏ ఊరయ్యా అన్నా మీకు అర్థమవుతోందా మర్యాద స్నేహం ఎవరయ్యా మనది మనది అన్నాది వేరే జిల్లా మీది వేరే జిల్లా ఏ మనది అన్న మీకు అర్థం అవుతుందా మనది మనది అన్న అంటే ఆత్మీయత కలుపుకోలుతాను అలా కాకుండా ఎవరేంటి అనుకున్నా కడప లక్షణాలున్నాయి అంటే ఈ రెస్పాన్స్ వల్ల ఇరిటేట్ చేస్తున్నాను తనని మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ఇప్పుడు వేప చెట్టు లక్షణాలు వేప చెట్టువి లక్షణాలు మామిడి గులాబ్ పువ్వు అందంగా ఉంటుంది మామిడి మొగ్గ మాది మల్లెపువ్వు అందంగా ఉంటుంది దేని వాసన దాన్ని దేని ఆకారం దాన్ని అలా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవునా మనం చేస్తున్న వృత్తి ధర్మం ప్రకారం ఏ ప్రాంతాన్ని తక్కువ చేసి చూడకూడదు ఏ ప్రాంతాన్ని ఎక్కువ చేసి చూడకూడదు సమదృష్టితో ఉండాలి ఏమయా బాగుందా బాగుంది బాగుంది చాలా బాగా చేసేవా అన్నాడు అనుకోండి అంటే థ్యాంక్ యూ సార్ ఎప్పుడు తిన్నుహంపు అయిపోదా చిత్ర గొడవ వచ్చేస్తుంది అందుకని ఈ స్నేహపూరిత మనస్తత్వం ఇది ఎక్కడ ఉండాలి మనస్సులో ఉండాలి హృదయంలో ఉండాలి ఈ రెండింట్లో ఉన్నప్పుడు కంటి చూపులో మాట తీరులో తేడా కనబడుతుంది చూపులో తేడా నేను ఇందాక నూడు ఇట్లా చూశాను ఏమైంది నేనేమనలేదే ఏమన్నా నేను చూశాను అంటాం వ్యతిరేకత మాటలు కరుకుదనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అండి మీకు అర్థమవుతుందావ వ్యతిరేకత అంటే నాకు నచ్చటం లేదు నీ పద్దతి నీ మొహం నచ్చటం అని అడిగాను నేను అడిగాను నేను వస్తున్నారు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు చెప్పండి కావాలి అనవసరమైన ప్రస్తావన ఎందుకు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు వచ్చినా తన అవసరాన్ని చెప్పుకుంటాడు పని అయిపోతుంది ఓకే అట్లా ఫ్రెండ్లీనెస్ ఆప్టిమిజం ఆప్టిమిజం అంటే ఏమర్థమైంది మీకు సానుకూల దృక్పథము మంచి జరుగుతుంది భావన ఇప్పుడు ఏదో ఒక గుడి ఉందనుకుందాం ఆ గుడి దగ్గర మన హరితారేసాద్ మన ఉద్యోగం ఉంది అవునా ఆ గుడి పన్నెండు గంటలకు మూసేస్తారు సాయంత్రం ఐదు గంటలకు తీస్తారు అనుకుందాం మురికే ఉండకపోవచ్చు అవునా వరకు వచ్చి సార్ పదకొండు గంటలకు వచ్చారు భోజనాలు చేయండి సార్ రెడీగా ఉంది వడ్డిస్తా ఇప్పుడు గనక మీరు వెళ్తే దర్శనం అయిపోతుంది దర్శనం చేసుకువచ్చి భోజనం చేసి మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు గనక మీరు భోజనానికి కూర్చున్నారనుకోండి అవునా గుడి మూసేస్తారు సాయంత్రం అయిదు ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఐదు గంటలకు దర్శనం చేసుకుంటే రాత్రి అవుతుందని మీరు బయలుదేరేసారు మా తెలుసువా చెప్పాను సార్ ఇష్టం మీకు అర్థమవుతుందా ఇప్పుడు పరిస్థితిని బట్టి అలా అని చెప్పిన ప్రొఫె మేనేజర్ పిలిచి ఏడా బుద్ధిందా భోజనానికి వచ్చినట్టు పంపించేస్తున్నావేమిటి భోజనానికి వచ్చినట్టు పంపించడంలా దుర్మార్గం లేదు అక్కడ గుడి మూసేస్తారు నువ్వు పదకొండు గంటలకు వచ్చావు పది నిమిషాలలో దర్శనం అయిపోతుంది పదకొండున్నరకు ఇక్కడ నువ్వు కూచుని కాళ్ళు చేతులు ముక్కు మొహం కడుక్కునే లోపు వెళ్ళొచ్చేయచ్చు వెళ్ళొస్తేనే ఓడిస్తారు నేను మీరు ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి ఎంతమంది ఎనిమిది మంది ఎనిమిది మంది రెడీ చేస్తాను నేను ఇందులో పరోక్షంగా బహుశా పొద్దున ఎక్కువ ఆర్డర్లు వచ్చి నలుగురికి నలుగురికే భోజనం ఉంది ఎనిమిది మంది వస్తే నేను అనుకోలే సాధారణంగా పన్నెండు గంటలకు వస్తారని చెప్పాను కదా ఇంకో నలుగురికి నేను వంట సిద్దం చేయాలి అంటే పరోక్షంగా నేను ఎంత తెలివిగా ఆలోచించాను వాళ్ళని గుడికి పంపించాను గుడి నుంచి వచ్చరికి ఒక అరగంట టైం అవుతుంది అరగంట టైంలో నేను ఇక్కడ బియ్యం ఎసర పెట్టలు తరగవచ్చు పులుసు చేయొచ్చు మరో చేయొచ్చు రెడీగా ఉంటారు వాళ్ళు పన్నెండు ఐదుకారులు వచ్చారు రెండు సార్ వేడి వేడిగా వేడివేడిగా రెండు సార్ మనిషిని ఆకట్టుకునేందుకు ఈ లక్షణాలు అవసరం అవుతాయి దీని గురించి ఇంకా డీటెయిల్స్ లో తర్వాత వెళ్దాం మనం దీని సాఫ్ట్ స్కిల్ అని చెప్పని అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనమాట ఇప్పుడు మీరు పలానా చోట రెండు సంవత్సరాలు చదివారు టెక్నికల్ నాలెడ్జ్ లేదా ఒక టెక్నికల్ నాలెడ్జ్ డాక్టరు టెక్నికల్ నాలెడ్జ్ చార్టడ్ అకౌంటెంట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి మాట తీరు వ్యవహారము చూపు పద్దతి స్నేహభావము స్పష్టత ఇవన్నీ ఇలాంటివన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ కలిసి వీటిని సాఫ్ట్ స్కిల్స్ అని పేరు పెట్టారు సాఫ్ట్ స్కిల్స్ అంటేనే లైఫ్ స్కిల్స్ అంటే జీవితం ఎలా జీవించాలనేటువంటిది తెలిపేటువంటి నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అనేది పీపుల్ స్కిల్స్ అన్నారు అంటే వ్యక్తులతో పరస్పర సంబంధాలు చక్కగా ఉండేటట్టు ఎలా నెరవేర్చుకోవాలో ఎలా నిర్వహించుకోవాలో దాని అన్నారు వీటినే స్మార్ట్ స్కిల్స్ అన్నారు స్మార్ట్ అంటే ఉదాహరణకు ఒక అబ్బాయిని చూసి చాలా స్మార్ట్ గా ఉన్నాడే హీరోలా ఉన్నాడు అని అనుకుంటాం కాని చూసి అంటాం ఏ స్మార్ట్ అంటే అందం పొందిక పని పద్దతి ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి చాలా స్మార్ట్ గా ఉన్నాడు స్మార్ట్ గా ఉన్నాడు మామూలుగా ఉన్నాడు అబే ఏమీ లేదు మీకు అర్థమవుతోంది కదా తేడా సో అలా మనం ఒక వ్యక్తిని అతని యొక్క వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ అని చెప్పని స్మార్ట్ స్కిల్స్ అన్నా సాఫ్ట్ స్కిల్స్ అన్నా లైఫ్ స్కిల్స్ అన్నా పీపుల్ స్కిల్స్ అన్నా ఒకటే అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి అదే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది బోత్ ఇన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఈ నేను చెప్తున్న సమాచారం మీకు పనికొస్తుంది ఉద్యోగ జీవితంలో కూడా మీకు పనికొస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో చెల్లెలు అనుకోండి ఉడికే మీరేదో వెళ్లే తొందరలో ఉన్నారు పరిస్థితి అంటే తీసుకొస్తుందా పా అంటుంది తొందరలో ఉన్నానమ్మా కాస్త పరిస్థితి తెచ్చిపెట్టు సరే అన్నాయా అంటుంది మీ తేడా తెలిసిందా ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నటువంటివి పరాయి వాళ్లతో మనం ఉద్యోగం చేసే చోట మాత్రమే వాడుకోవలసిన సమాచారం అని అనుకోవద్దు నిత్య జీవితంలో వ్యక్తిగత జీవితంలో కౌటుంబిక జీవితంలో కూడా వాడుకునేందుకు ఉపయోగపడేటువంటి అంశాలు నేను ఇప్పుడు వీటిని చెప్తాను ప్రేమ్ సింగ్ ఎక్కడ ఏ జిల్లా ఏ ఊరు విశాఖపట్నం ఊర్ క్యాకర్ నేను ఇప్పుడు మీరు ఉన్న వాళ్లలో కొంచెం వయస్సు ఏజ్డ్ కదా రైట్ మీరు ఇంతకు ముందు ఏం చేశారు సోండా కంపెనీలో స్టోర్స్ లో పనిచేశారు ఇటువైపు వచ్చారు అంటే ఎందుకు వచ్చారని అంటాను ఇటువైపు వచ్చారు అని అంటే కారణం ఏమిటని అడుగుతున్నా చిన్నప్పటి నుంచి వంట చేయటం అంటే ఇష్టమా వండటం తినటం అంటే ఇప్పుడు కొందరికి ఒకరిద్దరికి వంట వండుకుని తినటం అలవాటు ఉంటుంది పది మందికి యాభై మందికి చేయాలంటే ఎందుకో మన సీటు మళ్లీ పది మందికి భోజనం పెట్టడం భగవంతుడు మీకు ప్రాప్తం చేశాడు అందుకని ఇప్పుడు వచ్చారు సరే మీ ఇష్టం రైట్ ఇప్పుడు చూడండి నేను మాట చెప్తున్నాను మీలో కొందరు ఇంకా వయసు తక్కువ కానీ కొంచెం వయసు ఎక్కువ ఆయన చేసిన చదువు చేసిన ఉద్యోగము వేరే ఫీల్డ్ కు సంబంధించినది ఆయన ఇటు కేటరింగ్ వైపు కుకింగ్ వైపు వచ్చేసారు ఇది బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు నా పాయింట్ గమనించండి కంపెనీలో మీరు పనిచేసినప్పుడు సమయానికి వచ్చేవారా ఆలస్యంగా వచ్చేవారా టైంకు రావాలి ఇక్కడ కూడా టైంకు రావాలి కదా మీకు అర్థమవుతోందా ఇక్కడ టైంకి రావాలి సాయంత్రం ఆడదాకా మీకు డ్యూటీ ఉండేదని అనుకుందాం అక్కడ ఐదు నలబై ఐదుకు ఒక కస్టమర్ వచ్చాడు మీరు వెళ్ళిపోతానంటే మీ మేనేజర్ ఏమంటాడు ఉండు ఆ వెళ్ళిపోయిన తర్వాత వెళ్లొచ్చులే నువ్వు అంటాడు సందర్భాన్ని బట్టి అవసరం వస్తే ఇప్పుడు ఏదో పండగ సీజన్ ఉంది తొమ్మిది గంటల బదులు గంటలకే రావాలి పని ఒత్తిడి ఉంటుంది ఆరు గంటలు కాకుండా ఏడు ఏడున్నర వరకు ఉండగలగాలి ఈ ఉండటం అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది ఇది నా కంపెనీ ఇది నేను జీతం తీసుకుంటున్నాను ఉప్పు తింటున్నాను రుణపడి ఉండవలే మనస్ఫూర్తిగా పనిచేయవలే కోపం తాపం తెచ్చుకోకూడదు ఉదాహరణకు ఆరు గంటల వరకు నేను అనుకోండి నేను కస్టమర్ వచ్చి కొత్త మోడల్స్ వచ్చాయి అక్కడ ఉన్నాయి నేను వెళ్ళక్కడికి రెండుసార్లు కొత్త మోడల్ కావాలి మీకు ఇది లేటెస్ట్ అండి ఇది నవ్వుతూ ఏది తొమ్మిది గంటలకు పొద్దున ఏ చిరునవ్వు ముఖం మీద ఉంటుందో అదే నాణ్యమైన చిరునవ్వు ఆరు పావుకు నన్ను వెళ్లే తొందరలో ఉన్నాను నేను రండి సార్ చూడండి సార్ సార్ ఇది పాంప్లెట్ అండి మీరు చూడండి తెలుసా విన్నాను మా ఫ్రెండ్ దగ్గర ఉంది ఇవ్వండి రైట్ సార్ ఏమిటి మీరేదో జీరో ఇన్స్టాల్మెంట్స్ జీరో పేమెంట్ అనేదో అంటున్నారట రైట్ సార్ మా మేనేజర్ గారు ఉన్నారండి ఫామ్ ఇదండి అవునా మీరు సంతకం పెట్టి మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ ఏదో చూపించాలండి టెన్ థౌజండ్ ముందు కట్టాలండి మిగిలిన మొత్తం పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ లోనండి ఇంట్రెస్టింగ్ తోటిందండి ఎప్పుడుసారి ఇంకేమన్నా కావాలా అన్నాడు ఇంకేమన్నా ఇంకేమన్నా అన్నాడు ఒక అడుగు ఒక ఆడు అడిగినాక చెప్తలే మీకు అర్థమవుతుందా అంటే నిన్ను తరిమేస్తున్నా నేను పో ఇష్టం లేదు నువ్వు నాకు ఇక్కడ ఉండటం ఇంకేమో అడగాలండి అడగండి సార్ అడగండి అడగండి ఎన్న అడగండి పర్వలేదు చెప్పండి ఎన్ను అడగండి చెప్తానండి అడగండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనిషికి మనిషికి ఏర్పడే ఆత్మీయత స్నేహభావం పరిచయం ఆ పరిచయం స్నేహంగా పెరగటం మనకు ఎదుట వ్యక్తి కలిగిస్తున్న అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది మీ మాట్లాడే తీరు నచ్చితే స్నేహం కలుగుతుంది మాట్లాడితే నచ్చకపోతే దూరం వెళ్తాం ఈ పాయింట్ అర్థమైందా రైట్ సో స్ట్రాంగ్ వర్క్ పాజిటివ్ ఆటిట్యూడ్ ఇందాకనే చెప్పేశాను కొన్ని పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క కాంటెక్ట్ లో ఒక్కొక్క ఫోకస్ ఇస్తామని చెప్పానికి అవునా తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా మాట్లాడేటువంటి తత్వము సామర్థ్యము టైం మేనేజ్మెంట్ ఎబిలిటీస్ సమయ నిర్వహణ సామర్థ్యాలు ఇప్పుడు గ్యాస్ పొయ్యిలలో హై ఉంటుంది సిమ్ ఉంటుంది కదా ఇప్పుడు ఒకొక్కసారి నాలుగు స్టవ్లు ఉంటాయి అది ఒకటి పెద్దది అందులో హై సిమ్ వేరు ఇంకోటి కొంచెం తక్కువస్తాయి అందులో హై సిమ్ వేరు అంతకన్నా ఇంకోటి చిన్న కెపాసిటీ ఉంటాయి ఇప్పుడు పది లీటర్ల పాలు కాచాలి చిన్న పొయ్యి మీద పెడతావా పెద్ద పొయ్యి మీద పెట్టాలి మీకు అర్థమైందమ్మా అవునా నలుగురు వచ్చారు టీ పెట్టమన్నారు పావు లీటర్ మిల్క్ చాలు పావు లీటర్ ఏ పొయ్యి మీద పెట్టాలి అంటే ఇది మాకు తెలియదా సార్ మీకు తెలుసు పాయింట్ ఏమిటంటే పొరపాటు చేస్తే గ్యాస్ వేస్ట్ అవుతుంది పొరపాటు చేస్తే ఆ పెద్ద మంటకి గిన్నె మాడిపోతుంది గిన్నె మాడిపోతే పాలకి మాడు వస్తుంది పాలకు మాడు వస్తే టీ చండాలంగా ఉంటుంది పాయింట్ అర్థమైందా మీకు తొందరగా పెట్టమన్నారు సార్ అందుకని పెద్ద పొయ్యి మీద పెట్టాను జల్ది జల్దీలా అన్నాడు వాడు తొందరగా తెడు పెద్ద పోయి మీది పెట్టాను మాడిపోయింది మాడదా సార్ రెండో రోజు మీరు ఉద్యోగం చేస్తారా అక్కడ అర్థమవుతుంది నేను చెప్పేది తొందరగా పెద్ద అంటే డిఫెన్స్ నన్ను నేను తప్పు చేయలేదు పరిస్థితుల వల్ల ఇలా చేశాను తప్పు మీది వాడు తొందర అన్నాడు తొందరగా నందువల్ల నేను చేశాను నేను తొందరగా వస్తుంది సార్ రెండు నిమిషాలు సార్ నేను ఒక మంచి తెచ్చిస్తాను ఎన్సే పవర్ లీటర్ ఎంతసేపటిలో కాగుతాయి ఆలోచన వ్యక్తిత్వము పద్దతి సమయ నిర్వహణ ఏది ముందు ఏది తర్వాత తర్వాత డీటెయిల్స్ లో పెడతాం ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేటువంటి నైపుణ్యాలు ఉండవాలి పరిష్కరించలేకపోతే నువ్వు సమస్య వై కూర్చుంటావు సమస్యకు పరిష్కారం వెతికేటువంటి తత్వం నీలో కావాలి రైట్ క్యానామాయ్య బాబా ఏం పేరు ఏ ఊరు సంగారెడ్డి మెదక్ చెప్పవు ఏం దీనికి వచ్చినావు జాబ్ కేలియర్ జాబ్ ట్రైనింగ్ కేారెడ్డిలో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అంటే ఇంకేమర్థమైంది आप तेल में भी बोल सकते हिंदी में भी बोल सकते है। ये प्रॉब्लम कोई तालूक नहीं है एक बात परे बोलता सुनो मिक अंदर मैं अर्थम अंदर अर्थम इन पिलवाड़ पट्ट परगेकोटी वाड़ वंस కదా ఇది పరిస్థితి అది నువ్వు సృష్టించిన సమస్యనా నీకు సంబంధమే లేదు వాడు ఏం తినాడు ఎందుకు వాంతులు చేసుకుంటున్నాడు మీకేం తెలుసు తెలీదు వస్తున్నప్పుడు మీరు వెంటనే అక్కడ టవలో నాప్కిన్ ఉందనుకోండి అర్జెంటుగా తీసుకొచ్చి ఇలా పెట్టారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అంటాడు కింద పడకుండా అవునా సార్ నీళ్ళక్క వాష్ బేసిన్ అక్కడ ఉంది నేను వాటర్ తెచ్చిస్తాను ఇది ప్రాబ్లం సాల్వింగ్ సార్ బయట మీకు అర్థమవుతోందని చెప్పేది ఇంత చిన్న విషయం పిల్లలు పెద్దోళ్ళైతే ఏమైనా లోపలికి వచ్చా బయటకు పోవని అనొచ్చు కనీసం అది కూడా సందర్భాన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది యాక్టింగ్ యాజ్ ఏ టీం ప్లేయర్ పెద్ద పెద్ద చోట్ల నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి ఒక బృందంగా ఏర్పడి పని ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి రోజుకు ఒక ఐదు వందల మంది భోజనం చేసేటువంటి క్యాప్ హోటల్లో రెస్టారెంట్లో మనం ఉన్నామని అనుకుందాం అప్పుడు ఎంత మంది కుక్స్ ఉంటారు కనీసం ఆరుగురో ఎనిమిది మంది ఉండాలి ఒకరు కూరలు దొరుకుతూ ఉంటారు ఒకరు పొయ్యి ఒకరు బియ్యం కడుగుతూ ఉంటారు ఒకరుకొట్టు చేస్తూ ఉంటారు అంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే టైం మేనేజ్మెంటే కాకుండా అవును నా తెలియకడుతాను సరే అవునన్న అడుగుతాను నేను దాని దేవుడి అను చెప్పమ్మా ఇప్పుడు ఒక ఐదారు ఐటమ్స్ తయారు చేయాలి పచ్చడి తయారు చేయాలి కూర తయారు చేయాలి మీరు అన్న పులుసు తయారు చేయాలి అన్నం తయారు చేయాలి అప్పడాలు వేయించాలి అని అనుకుందాం అవునా ఏ ఆర్డర్లు చేస్తావు ప్రశ్నార్థమైందా నేనేమన్నా మీకు కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నానా చెప్పమ్మా ఓ పంజే కాగితం మీద రాయ్ మేమంతా మీ ఇంటికి భోజనానికి వస్తున్నావు ఏం చేసి పెడతావు చెప్పు రాయ రాయక్కడ ముందు రాయమని చెప్పా కదా నేనే చెప్పాను కదా ఓ పచ్చడి చేయాలి ఏమంటారు పచ్చడి మీద ఏ ప్రాంతం మేదకు బండ పచ్చడి అంటారా నూరిన పచ్చడి అంటారా ఏమంటారు మెదక్లా తొక్కు అంటారు ఆ నూరిన పచ్చడి కావాలి నాకు మామిడి అల్లపకాయ తొక్కు మావకాయ తొక్కు వద్దు నాకు నూరాల రోడ్డు పచ్చడి రోటి పచ్చడి అంటారు ఒక చోట రోటి పచ్చడి అంటారు ఒక చోట బండ పచ్చడి అంటారు ఒక చోట నూరిన పచ్చడి అంటూ అది ఊరిపిండి అంటే ప్రాంతీయ భేదాలున్నాయి మనం ఊరికే చెప్పుకో నేను రాయమ్మక్కడ రా ఏం పచ్చడి చేస్తావు బాగా రోడ్డు తొక్కు ఉండవా చింతపండు పచ్చడి చింతకాయ పచ్చడి అంటారు చింతపండు పచ్చడి అని అన్నాడు సాధారణంగా నా తెలిసి అందుబాటులో రాయి రాయక తెలుగులో రాయి చింతకాయ పచ్చడి రాయి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇష్టంలో ఇన్వాల్ చేయడా తిన తొక్కు పచ్చడి ఏదైతే నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తావు మా కూర ఏం చేస్తావు ఏం పప్పు అరే చుక్క కూర అది రాయి అది రాయి అది టమాటా పప్పు అయి కందిపప్పుతో చేస్తావా పెసరపప్పుతో చేస్తావా వేరే విషయం మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ ఓ పప్పు కూర చేస్తుంది మరి ఆ తర్వాత కాస్త ఫ్రై ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఆలు ఫ్రై రాలు ఫ్రై అని రాయి ఆలు ఫ్రై మరి పులుసు బాగా చేస్తా ఉన్నావు కదా సాంబారు పులుసు రాయి సాంబారని రాయి ఇంకేం చేస్తావు అమ్మాయ్యా గుర్తున్నది మర్చిపోతావేమోనని భయపడ్డాసం రాడియాలో పెట్టవా ఏదో ఒకటి రా ఆర్డర్లో చేస్తావో చెప్పాలి నేను బోర్డు మీద రాయనా బోర్డు మళ్ళీ అంటే మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి పెనులున్నాయా ఇక్కడ పెను పోలేనా వచ్చా నాలుగు ఐటమ్స్ అందర రాసుకోండి రా డిక్టేట్ చెయ్యమా ఐటమ్స్ రా దాదా కాగితం చేయండి రాసుకోండి ఐటమ్స్ ఇద్దరు ముగ్గురు అడగబోతున్నాను నేను ముందు ఐటమ్స్ డిక్టేట్ చెయ్యి చింతపచ్చ చింతకాయ పచ్చడి ఐటమ్ నంబర్ వన్ రాయండి రెండవది టమాటా పప్పు మూడవది ఆలు ఫ్రై ఏమ్మా నాలుగవది సాంబారు ఐదవది అప్పడాలు మరి చల్ల మజ్జిగ పెరుగు ఉండాలి కదా రాయ్ చింతకాయ పచ్చడి టమాటా పప్పు ఆలు ఫ్రై సాంబారు అన్నము అపడాలు పెరుగు రైట్ ఎన్న ఐటమ్స్ రైస్ అప్పుడు చింతకాయ పచ్చడి ఆలు ఫ్రై టమాటా పప్పు సాంబార్ ఈ ఏడు ఐటమ్స్లలో నీకు కావలసినవన్నీ తెచ్చి చేశాము అంటే ఏమిటి పొయ్యి ఉంది వస్తువులు రెడీగా ఉన్నాయి పాత్రలు రెడీగా ఉన్నాయి నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నలుగురు సిద్దంగా ఉన్నారు ఇక నువ్వే మొత్తం భారం నెత్తిన వేసుకుని మాకు భోజనం పెట్టాలి ఏది మొదలెడతావు చెప్పుకు నాకు తెలిసినంత మటుకు రైస్ ఆకరణ చేస్తారు జస్ట్ లాస్ట్ ఆర్ లాస్ట్ పట్వన్ అప్పడాలు కూడా ఆకరణనే గోలిస్తారు మీకు అర్థమవుతుందా ఎందుకు మిస్ అవుతున్నావు నువ్వు పోని ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది తర్వాత ఏం చేస్తావు చెప్పు పచ్చడి వేడిగా ఉండవలసిన అవసరం లేదు అరే చెప్పేది విను పచ్చడి వేడిగా ఉండాలా తాలింపు మాత్రం పెట్టేస్తారంటే పచ్చడి ముందు చేసి పెట్టేసుకోవచ్చు పక్కన మీ పాయింట్ అర్థం పప్పు అన్ని వేడిగానే ఉండాలి నేను పెరుగు ఒకటి వేడిగా ఉండకూడదు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏమిటి టమాటా పప్పు పప్పు ఉడికిన తర్వాత టమాటా వేసి కలపాలి పప్పు ఉడికే ముందు ఉప్పేస్తే ఉడకదు పప్పు అందుకని ముందు నీళ్లు పెట్టి ఎంత పప్పు కావాలో పప్పు పెట్టి ఓ పొయ్యి మీద పప్పు నువ్వు కాసాలు కోసి పెట్టినాయన మీకు అర్థమవుతుందా ఆలు ఫ్రై చేయాలి ఆలు ఉడకబెట్టి ఫ్రై చేయటం ఓ పద్ధతి డైరెక్ట్ గా చేయడం ఓ పద్దతి ఆలు కట్ చేసి ఉడకబెట్టే పని నువ్వు చూసుకో సాంబార్ లో కనీసం నాలుగు రకాల కూరలు ఉండాలి అవునా మునక్కాళ్ళు ఉండాలి ఆలు వేయచ్చు అదేంటది చిలగడ్ దుంపలో లేకపోతే మన మోరపుగడ్డ వేయొచ్చు అవునా బీన్స్ వేయొచ్చు ముల్లంగి వేయవచ్చు ఏదో ఒకటి వేయచ్చు ఆ ఈ ముక్కలన్నీ మీ ఇద్దరు కోసి పెట్టండియా నెక్స్ట్ ఏమిటి ఐదు కిలోల బియ్యం నువ్వు కడిగి పెట్టినాయన ఎసర పెట్టేసే నువ్వు ఆ తర్వాత ఏంటి ఓ యాభై కావాలి నువ్వు సంగతి చూసుకో ఆ తర్వాత ఏమిటి కర్డ్ ఎంత ఉందో చూసుకో లేకపోతే రెండు కిలోలు బట్టుకురా ఇది క్రమం నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు రైస్ ముందు పెడితే ఏమవుతుంది తెలిసినా చల్ల సాంబారు సన్న మంటలో వెచ్చబెడుతూ ఉండవచ్చు పప్పు కూడా వెచ్చబెడుతూ ఉండవచ్చు అప్పటాల ఆకరణ బియ్యం రైస్ ఆకరణ కర్ట్స్ ప్రసక్తి లేదు చెట్టి అవుతుంది ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా చెప్పేది సీక్వెన్స్ అర్థమైందా ఏది తయాలి దేనికి ఇప్పుడు ఉదాహరణకి బియ్యం అడిగే ఒకరికి చెప్తే చాలు కూరలు తరగటం రకరకాల కూరలు తరగాలి కదా దానికి ఇద్దరిని పెట్టాలి ఈ ఆలోచన అవును మీరు ఇప్పుడు ఆరు నెలల సంవత్సరం నుంచి కోర్సులు చదువుతున్నారు కదా టూ మంత్స్ పోన్లే టూ మంత్స్ టూ మంత్స్ చెప్పరా చెప్పారా ఇట్టానే చెప్పారా మీరు చెప్పినట్లే చెప్పారు కదా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఆలోచన తత్వం వంట పని సక్రమంగా సాగుతుంది ఆలోచన తత్వం వంట పట్టకపోతే ఇప్పుడు అమ్మాయి చేసినట్టు అది ముందు ఇది ముందు ముందు వెనకాల వెనకాలది ముందు పొరపాట్లు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది యాక్టింగ్ యాజ్ ఏ టీమ్ ప్లేయర్ అని అంటే ఉదాహరణకు నేను అదేంటది కూరలు తరగండి అని చెప్పాను నేను కూరలు జరగను జరగను ఎందుకు తరగవే అలా నిన్న కోసుకుంది సార్ వేరు చెప్పవే వేరే పనిచే మీకు అర్థమైందా తగను అంటే అది వేరే సంగతి కమ్యూనికేషన్ బ్యాడ్ వేరే సంగతి ఇక్కడ టీం అంటే ఇప్పుడు ఐదుగురిని మనం తీసుకొచ్చి ఐదుగురిని ఒక టీమ్ గా యాభై మందికి భోజనాలు చేయము వంటలు తయారు చేయండి అని చెప్తే అవునా నేనిచ్చేయును నేనేయను నేను బాత్రూలు కడగను నేను వడ్డించను ఎన్ని సమస్యలు వస్తాయి ఆలోచించండి అలా ఉండకుండా నలుగురితో కలిసిపోయి కలివిడితనంతో పనిచేసేటువంటి తత్వం రావాలి అని చెప్పని ఎబిలిటీ టు యాక్సెప్ట్ అండ్ లర్న్ ఫ్రం క్రిటిసిజం నిజానికి ప్రపంచంలో ఎవరన్నా మనకు మెచ్చుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది ఎవరైనా తిక్కినా కోప్పడినా బాగులేదని చెప్పినా మనకు కాస్త ఉంటుంది కానీ ఎదుట వ్యక్తి ఏ దృష్టితో చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడు దాని నుంచి మనం నేర్చుకోవలసిందేమైనా ఉందా భవిష్యత్తులో వాడుకోవాల్సిందేమైనా ఉందా నా ఉపయోగ నా అభివృద్ధికి ఉపయోగపడేటట్టు నేను దీన్ని వాడుకుంటాను అభిప్రాయం నాకు ఉండాలి అంటే ఎబిలిటీ టు యాక్సెప్ట్ అన్లర్న్ ఫ్రం ఒప్పుకోవడమే కాదు ఈ పచ్చడి బాగోలేదయ్య సార్ అది కొంచెం కాస్త కొత్తిమీర వేసి ఉండాల్సిందండి రుచి వచ్చి ఉండేది ఆ కొత్తిమీర అయిపోయింది రాలేస్తారు ఇంకా పొద్దున బస్సు రావడంతోనే కొత్తిమీర వస్తుందండి ఆ తర్వాత మేము రుబ్బి కలిపేస్తాం కొత్తిమీర తేలిగ్గా కలిపేస్తాం మీరేమనుకోకపోతే వస్తువు తయారు చేసిన తర్వాత తాలింపు వేస్తారే ఆ తాలింపుతో గుమగములు కొంచెం ఇంగో కనుక వేస్తే తినేవాళ్లు తినే ప్రాంతంలో బాగుంటుంది ఆ కొత్తిమీర కనుక వేస్తే రుచి కొత్తిమీర లేదు ఏం చేయాలప్పుడు ధనియాల పొడి వేయాలి ధనియాల నాటితేనే కదా కొత్తిమీర మెంతులు కొత్తిమీర ఎవరు ధనియాల పొడిస్తారు అంటే ఇలా ఆ ఆలోచన క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఏ పరిస్థితుల్లో ఏది మనం కొత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ విజిట్ గా ఉండటం ఒక పద్దతి ఫ్లెక్సిబుల్ గా ఉండటం అడాప్టెబిలిటీ సమయానుసారంగా మీరు కొన్ని హోటల్స్ కు వెళ్తే మీరు ఎప్పుడన్నా హోటల్స్ కనుక వెళ్తే సౌత్ ఇండియన్ తాలి నార్త్ ఇండియన్ థాలి అని మీకు కదా ఏముంటుంది సాధారణంగా నార్త్ ఇండియన్ థాలిలో బహుశా ఒక స్వీట్ కర్రీ ఉంటుంది పూరీలు వాళ్లు చేసే ఆలు సాగు కూర వేరుగా ఉంటుంది సౌత్ ఇండియన్ తాలి వేరుగా ఉంటుంది ఏవో ఒకటి రెండు ఐటమ్స్ వేరుగా పెడతారు అంటే వాడు పెట్టే కంచంలో పెట్టే పదిహేను ఐటమ్స్లలో పన్నెండు ఐటమ్స్ కామన్ సౌత్ ఇండియన్ దాళిలో ఒక రసం ఉంటుంది నార్త్ ఇండియన్ దాంట్లో రసం ఉండదు మీకు అర్థమవుతుందా ఇలా కొన్ని తేడా ఏవో ఉంటాయి అంటే సందర్భాన్ని బట్టి అడాప్టబిలిటీ చేయడం నేర్చుకుంటే వచ్చేస్తుంది మనకు వర్కింగ్ వెల్ అండర్ ప్రెషర్ నేను ఇందాక చెప్పా वारोजगन सनौन मन अमी ग रात्रि आर गु तुम अवच्छा की लिखा चेयल सामर्थ्यम विकट आरोग्यम विथि ब्राके संता उदाहरण चोट వ్యవహారం పనిచేస్తున్నాం మనం అవునా తొమ్మిది గంటలకు క్యాంటీన్ మూసేస్తాం రెస్టారెంట్ మనం మూసేస్తాం ఎనిమిదిన్నరకి ఓ బస్లో నలభై మంది వచ్చారు ఏం చేయాలి నైన్ ఓ క్లాక్ మూసేస్తాం సార్ ఓపిక తెచ్చుకుని వస్తువులు ఎన్నున్నాయో చూసుకోవాలి సాధారణంగా వస్తువులు అందుబాటులో ఉంటాయి లేకపోతే ముందు జాగ్రత్త పడాల్సి వస్తుంది మంది ఇవాళ రాత్రి కాకపోతే రేపు వస్తారు రోజుకు రెండు మందికి మీరు వంటలు వండుతున్నారు ఓ యాభై మందికి కావాల్సిన వస్తువులు కూడా మీ దగ్గర స్టాక్ రెడీగా లేకపోతే ఎట్లా మీకు అర్థమైంది కదా స్టాక్ ఉంటుంది కానీ మనకు ఓపిక తెచ్చుకోవాలి మీకు అర్థమవుతుందా నవ్వుతూ చేయాలి ఎంతసేపు సార్ మీరందరు కస మొహల్ కాల్ కడుక్కోండి ఇదిగో మేము పెట్టేశాను ఇదని చెప్పండి అంటే ఈ ఐదారు గురికి అర్థం అయిపోవాలి పని చేయాలో అప్పుడు నేను కూరలు కోయాను ఆ పాత్రలు మళ్లీ అడగాలి వాడు వెళ్ళిపోయాడు నో ఎక్స్క్యూజెస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు టకటక ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాడు నలబై మందికి భోజనం సార్ పిల్ల పెద్ద అందరు నలభై అయినా ఆ నలబై అనుకోండి సరే నలభై ఐదు ఒక్కసారి అంటే ఇదంతా ఎంత చక్కగా వీళ్ళు డిసిప్లిన్డ్గా గతంలో పనిచేసే అలవాటు ఉందంటే నలభై ఐదు అంటే అర్థమైపోవాలి నలభై ఐదు పెద్దవాళ్ళు ఎంతమంది చిన్నవాళ్ళు ఎంతమంది నార్త్ ఎంత సౌత్ ఎంత అది తర్వాత మాట్లాడుకున్నాం ముందు వెళ్ళి కూరలు తరగటం మొదలుపెట్టు బియ్యం కడగడం మొదలు గోధుమ పిండి రొట్టెలు చేయడానికి పూరిలు చేయడానికి తయారు చేయి పొయి రాజేయ్యి ముగ్గుడు పెట్టేసి పూరి ఆకరణ చేస్తారు ఊరికే చెప్తున్నా అట్లా హడావిడం కాదు అక్కడ స్మూత్ గా పనైపోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కన్స్ట్రక్టివ్ ఫీడ్ బ్యాక్ అనేటువంటిది ఫీడ్బ్యాక్ అంటే ఏమిటంటే అభిప్రాయాన్ని సేకరించటం కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక అంటే ఇప్పుడు ఏమిటి ఉదాహరణకి వంట చేశారు వంట చేస్తే బాలేదే గుర్తుగా నేను చాలా చోట్ల తిరిగాను ఇంత చండాలం ఎప్పుడు తినలే నా లైఫ్ లో ఏం సమాధానం చెప్తావి చెప్పు నేను ఇదే చెప్పాను నీతో నా జీవితంలో ఇంత చండాలమైన సాంబార్ ఎప్పుడు తినలేదయా కోపం తీసుకోమాక మనం సాంబార్ చేస్తాం సరే సార్ ఏం పొరపాటు అయింది వినండి ఏం పొరపాటు అయింది పొరపాటు రుచిగా చేయాలి కదా ఇప్పుడైతే నేను బిల్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను కదా రేపు ఉంటానా ఇక్కడ ఈ ఊళ్ళో సార్ కారం ఎక్కువ ఇప్పుడు ఆలోచించండి చెప్తున్నది కారం ఎక్కువ ఉందా ఉప్పు తక్కువైందా లేక వస్తువు ఏదైనా వాసన వస్తుందా మీకు అర్థమైందా తర్వాత ఇప్పుడు కందిపప్పు కందిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ ఉదాహరణకి కందిపప్పు నాణ్యమైన కందిపప్పు ఉంటుంది చీపు లో క్వాలిటీ ఉంటుంది కొంచెం ఏదో ఆరు నెలలు అయినందుకు పురుగులు పట్టినందుకు కాస్త వాసన వస్తున్నటువంటి కందిపప్పు కూడా ఉంటుంది మరి మీరు ఏ పప్పు వేశారు మీకు తెలుసు నా తెలీదు కదా ఏటా బస్సులు బాగాలేదు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ మీరు యాభై రూపాయలు కాదయా అరవై రూపాయలు ప్లేట్ పెట్టండి తినేవాళ్లు వస్తారు ఆరోగ్యం చెడకూడదు మంచి వస్తువులు వాడుకోవాలయా మీరు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఆఖరి తొమ్మిది గంటల హోటల్ బంద్ చేస్తున్నాము ఆఖరి పది మనిషి అవునా కొంచెం అడుగున గీకితే ఆ మాడు కూడా వచ్చింది నాకు ఒడ్డించిన దాంట్లో ఇంకేదన అర్థమైందా కూర మాడుతుంది కదా కూరడం ఏదన్నా వస్తువు మారుతుంది కాబట్టి అడుగునా మాడినటువంటిది కూడా వచ్చింది మరి మీరేం చేయాలప్పుడు ఆయన పాత్రలో పెట్టించాడు మీరు వడ్డించే పని చేస్తున్నారని అనుకుందాం అవునా తీసినప్పుడు మాడు కనబడింది పక్కకు తీసేసి పెట్టాలి మాడిదే మాడదా మీటేస్తే మాడదా మీరు అర్థమైందని చెప్పేది అంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన పాయింట్స్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్ యాజ్ ఏ క్రియేటివ్ ఫోర్స్ ఒక్కొక్కసారి పనిచేస్తున్న వాళ్లలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు తేడాలు రావచ్చు ఇప్పుడు ఒక జిల్లాలో ఒక వంటకం ఒక పద్దతిగా చేస్తారు ఇంకో జిల్లాలో వంటకాన్ని ఇంకో పద్దతిగా చేస్తారు అలా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు అంటే మీ పెద్దరికం మీ అనుభవం మీ వయస్సు దృష్టిలో పెట్టుకుని గొడవలు రాకుండా ఉండేటట్టు సద్ది చెప్పగలిగిన నేర్పరితనం అందరినీ కలిసి ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి సామర్థ్యము మీ మంచితనము మీ అనుభవము మీ తెలివితేటలు అవి అవసరమవుతాయి బిల్డింగ్ ట్రస్ట్ నమ్మకం కరెంట్ ఇప్పుడు ఉదాహరణకి ఈ ఆరుగురు ఒక చోట పనిచేస్తున్నారని అనుకుందాం అవునా ఈయన వారం రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు నిజానికి ఈయన సీనియర్ నేను మేనేజర్గా ఆయనతో చెప్పేవాడిని ఆయన అందరినీ సర్దుకుని ఎవరే పనిచేయాలో చెప్పేవాడు మీకు అర్థమైంది కదా ఈయన రోజులు పెళ్లికి పెళ్లైందా అయిందా రైట్ సరే పెళ్లి చేసుకోవడానికో లేక చెల్లెలి పెళ్లికో అక్క ఎవరికో పెళ్లి కోసం ఈయన వారం రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడని చెప్పని మనం అనుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఐదుగురులో నేను ఎవరిని నెక్స్ట్ అని చెప్పాలి समस्या अर्थम वीन एम आका आर निगलवा इधर ऐद ना अर्थम सीनियट प्रकार मन आलोचना चला सदर्भालवर सामर्थ्य सत्ता वाड़ की पनपजेपल ఎనిమిది నెలల నుంచి పనిచేస్తున్న ఆయన చో నిస్తుడు మెత్తని మనిషి అని చెప్తే ఎవరు వినరు వచ్చి ఐదు నెలలే అయింది ఆయన చురుకు చొరవ చూసి ఆయన చెప్పి నటు అందరు వింటారు ఒక్కోసారి కూడా వింటాడు మీకు అర్థమైందా సో ఎవరికప్ప చెప్పాలి పని సామర్థ్యము సామర్థ్యాన్ని బట్టి అంటే ఇప్పుడు దీనివల్ల మీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది సామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా మఠసం స్థాయిలో వదిలిపెట్టేస్తే ఈ భవిష్యత్తు అట్లానే ఉంటుంది అర్థం చేసుకోండి అవునా తర్వాత ఏమిటి ఫెసిలిటేటింగ్ టీమ్ ప్రాబ్లం సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం ఇప్పుడు ఉదాహరణకి సీజన్ చింతకాయ పచ్చడి చేశారు బాగుంది చింత చిగురుతో పప్పు చేస్తారు తెలుసు కదా అవునా పులుసులో ఎట్లాగో చింతకాయ ఉంటుంది కదా అవునా ఇప్పుడు మూడు ఐటమ్స్ చింతకాయతో చేసినట్టు నువ్వు చింత పచ్చడి చింతకాయ పచ్చడి చింత చిగురు పప్పు సాంబార్లు చింతపండు చింతపండు లేకుండా సాంబార్ చేయలేరు కదా అవునా బాగోదు మరి ఇప్పుడు మూడు ఐటమ్స్ ఓకే దీని ద్వారా అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది కదా చింత చిగురు పప్పు చేస్తున్నాం కాబట్టి పచ్చడి చింతకాయ పచ్చడి చేయద్దు టమాటా పచ్చడి చేయచ్చు పాలకూర పచ్చడి చేయొచ్చు బరువు చేయవచ్చు ఇష్టం వచ్చి చేయండి వేరే ఇది మాత్రం వద్దు ఎందుకు మూడు ఐటమ్స్ ఒకటే అవుతాయి సాంబార్ ఎవరు చేస్తే తప్పదు చింత దిగురు చేస్తున్న సాంబార్ వద్దనలేదే అందుకని చెప్తున్నాను ఆలోచన అనమాట డెలిగేటింగ్ అంటే ఇతరులకు అప్పచెప్పటం కోచింగ్ అంటే ఇతరులకు నేర్పించటం మోటివేషన్ అంటే ప్రేరణ కల్పించటం ఉదాహరణకి ఎప్పుడు విసుకు ఊరికే చెప్పు విసుక్కుంటూ ఉంటాడు అన్నాడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి ఎందుకని అవుతున్నావు నేను ఎప్పుడు విసుకుంటుకోడుగా ఆపోజిట్ గా చాలా నిదానంగా ఉంటాడు ఉదాహరణకు నిదానంగా ఉండే విసుక్కుంటున్నాడు నేను ఎప్పుడు విసుక్కునే మనస్తత్వం ఈయన కుందనుకుందాం ఎలా డీల్ చేస్తావు చెప్పు సీనియర్ అయ్యా ఈయన జూనియర్ ఏమ్మా ఆయన కాస్త విసుక్కుంటూ డీల్ చేస్తావు నేనేదో చెప్పడానికి వచ్చాను ఆయనతో మాట్లాడు మాట్లాడలేక నువ్వు చూస్తా అని చెప్పని పంపించేశా ఏం చేస్తావచ్చు ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చిన ఆయన ముందు వినాలి ఇప్పుడు చెప్పేది అర్థం చేసుకోండి ముందు వినవలే వినదగదు ఎవరు చెప్పినా విన్న తర్వాత సమస్య అర్థమవుతుంది మనకు సమస్య అర్థమైన తర్వాత ఇల్లు రోజులు పెట్టి వచ్చావు కదా కొత్త కాస్త చిరాకు ఉంటుంది అలానే ఉంటుంది నేను అలానే ఫీల్ అయ్యా ఓ రోజులు నెల రోజులు అయితే సద్దుమణిపోతుంది అట్లా అనుకుంటే నవ్వుతూ ఉండాలి కమాన్ అంటే అట్లా ఉంటుంది ఇక్కడెవరన్నా లాలిస్తారో చంక్రెత్తుకుని భోజనం పెడతారనుకున్నావు నువ్వు చూడ ఇంకా చిరాకు పడతాడు చిరాకు పడుతున్న వ్యక్తిని చిరాకు పెంచేటట్టు ఉండకూడదు మన ప్రవర్తన మాట తీరు అవునా చిరాకు తగ్గేటట్టు స్నేహభావం ఇందాక ఫ్రెండ్లీనెస్ అని చెప్పానే ఆ స్నేహభావం ఉండేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్లు ఎలాంటి వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు మీరు ఇతరులతో కలిసిపోయి పనులు చేసుకోగలరా సమస్యలు వచ్చినప్పుడు డీల్ చేయగలరా ప్రొఫెషనల్ గా డీల్ చేయగలరా ఉదాహరణకి ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లో మీకు అవకాశం ఇచ్చారండి కుక్స్ ఉన్నారు అక్కడ మీరే హెడ్ మీరేం చేస్తారు ఫస్ట్ వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడతారు అది సరే అండర్ తర్వాత వాళ్ళ సీనియర్ ఎవరో తెలుసుకుంటాను మొత్తం లిస్ట్ ఇచ్చేసాను నేను ప్రింటెడ్ లిస్ట్ ఇచ్చేశాను వాళ్లలో ఎవరు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను టైం పడుతుంది ఇవాళ తెలీదు వాళ్లతో పని చేస్తూ తెలుసుకుంటాను అది సరే వెంటనే వెళ్ళి పోయి అయితే రాసి మీరు అంటే మాకు అర్థమవుతుందా మాటలతో కొంతవరకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఓ పక్కన బ్రేక్ఫాస్ట్ సెక్షన్ నడుస్తూ ఉండగా అంటే ఏడు గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాము 7 నుంచి పది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ పది గంటలకు బ్రేక్ఫాస్ట్ సెక్షన్ క్లోజ్ అవుతుంది పదిన్నర పదకొండు గంటల కల్లా భోజనం సెక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే మీ దగ్గర ఉన్న వాళ్లలో ఇది బ్రేక్ఫాస్ట్ తయారు చేసే టీము ఇది లంచ్ తయారు చేసే టీము ఇది స్వీట్స్ తయారు చేసేటువంటి టీము డివైడ్ చేయతూ అది నా పాయింట్ పనిలో నిర్వహణ సామర్థ్యం ఉండాలి మీకు వీళ్ళు ఇచ్చేస్తారు ఉదాహరణకు ఇడ్లీ నీకు ఇడ్లీ పెట్టడం వచ్చామా వచ్చా ఇడ్లీ చెడగొట్టడం వచ్చా ఊరికే అడుగుతూ ఇడ్లీ చెడగొట్టడం రాసి ఒప్పుకునేందుకు సంతోషం నిజానికి ఇడ్లీ లాంటిది చెడగొట్టే అవకాశం ఏమన్నా ఉందా చాలా తక్కువ ఇప్పుడు ఉదాహరణకి ఇంకేదన్నా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకేదన్నా ఉప్మా చేస్తున్నప్పుడు కొంచెం చెడగొట్టవచ్చు అవునా ఇది నూనె తాలింపు వేగక ముందే మనం ఉల్లిపాయలు ఆవాలు అవన్నీ వేసేస్తే అదో ఆసరం వస్తూ ఉంటుంది అవునా ఆ బాగా ఉడకాలి నోక దానికి తగ్గట్టు ఉప్మా ఏమిటది రవ్వ ఆ రవ్వకు తగ్గట్టు నీళ్లు పోయాలి ఉడకాలి బాగా కలపాలి ఉండలుండలుగా గడ్డలు గడ్డలుగా ఉంటే ఉప్మా తినాలని అనిపించదు మన అంటే ఇప్పుడు ఏమిటి ఉప్మా చేయటానికి కావలసిన అనుభవము జాగ్రత్తలు ఇడ్లీకి అవసరం లేదు ఎందుకని పిండి రూపి ఉంది ఆ ప్లేట్లు తీస్తారు గరితో పెట్టేస్తారు స్టీమ్ లో పెడతారు స్టీమ్ కుక్క ఇడ్లీ వచ్చేస్తారు ని అక్కడ వాడిన పదార్థాలు ఎట్లాంటివి అవి మంచివైతే ఇడ్లీ మెత్తగా బాగుంటుంది అవి వాడిన పదార్థాలు అంత మంచివి కాకపోతే ఇప్పుడు మీరు తేడా చేసింది ఇడ్లీ చెడగొట్టడానికి అవకాశం లేదు ఇంకేదైనా చెడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త అందుకని ఎవరికి ఏ పని చెప్పాలి ఏ పని అంటే ఇప్పుడు నేను ఇడ్లీ పెడతా ఇంకో పని చేయను నేను పని చేయను ఎందుకు ఇడ్లీ తొమ్మిది తర్వాత నాకు పని ఉండదు మీకు అర్థం అవుతుందా ఓ వంద ప్లేట్లు పెడతా కావాలంటే బస్సార్లు కరిగిపోయి ఏం చేయమని ఇడ్లీ తర్వాత ఇంకో పని చెప్పమాట సాయంత్రం ఆడదాకా ఏం చేస్తావు ఇడ్లీ చేస్తావు కదా అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఈవినింగ్ స్నాక్స్ తయారు చేయాలి ఇవాళ అత్తికాయ బజ్జి అవునా మిక్స్చర్ మూడు ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు మొదలెడతా తెలీదు మూడు గంటకలా రెడీగా ఉండాలి అది నువ్వు నాకు చెప్పాలి ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరి సామర్థ్యమేమికి ఎవరేది బాగా చేస్తారు కొందరు ఏదైనా చేయగలరు కొందరు కొన్ని చేస్తారు ఈ సామర్థ్యం తెలుస్తేనే నువ్వు వాళ్ల మీద చెప్పి చేయించుకోగలిగినటువంటి సత్తా నీకు వస్తుంది wide spectrum of traits self-aware నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ట్రస్ట్ వర్తి నమ్మకస్తుడుగా ఉండవలే కాన్షియన్షియస్ అంటే కాన్షియన్స్ అంటే ఆత్మ అంటావే మనం అంటే మనస్ఫూర్తిగా కాన్షన్షియస్ అంటే బాధ్యతను స్వీకరించే తత్వంతో ఉండేటువంటి మనస్తత్వం అడాప్టబుల్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి తత్వము క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మకంగా ఆలోచించగలగటం యాటిట్యూడ్ అంటే వైఖరి లేక దృక్పథం ఇనిషియేటివ్ అంటే చొరవ ఎంపతి అంటే సానుభూతి సహానుభూతి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము ఇంటిగ్రిటీ అంటే నమ్మకంగా ఉండటం చెక్కు ఇప్పుడు పది రూపాయలు ఇచ్చి కూరలు బట్ట రావా అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు అయింది అయిపోయింది సార్ పదివేలు రెండు వందలు సార్ పదివేలు ఇచ్చారు ఈ ఐటమ్స్ కొన్నానండి ఇన్ని కిలోలు పలానా షాప్ లో కొన్నానండి తొమ్మిది వేలు సార్ ఇదిగో సార్ రెండు ఇంటిగ్రిటీ అలా కాకుండా ఏం సార్ పదివేలు చేస్తే పదివేలు సరిపోతాయా సార్ ఓ ఐదు వందలు ఎక్కువ కొంచెం బుద్ది వక్రవని చెప్పి తెలుస్తుంది ఇది వెంటనే బయటపడిన రోజున మనకు ముప్పు తీసుకువస్తుంది లైక్అిలిటీ నచ్చేటువంటి తత్వం అని అనుకున్నాం రిస్క్ టేకింగ్ కొన్ని సందర్భాలలో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఇన్ఫ్లుయన్స్ అంటే ఇతరుల మీద మనకున్నటువంటి ప్రభావం హ్యాండ్లింగ్ క్రిటిసిజం అంటే విమర్శన యుద్ధ చెప్పానే నా జన్మలో చండాలంగా ఉంది అని చెప్పగలగాలి మరి ఆర్గనైజేషనల్ అవేర్నెస్ అండ్ సో ఆన్ ఇలాంటివి కూడా ఇందులో ఉంటాయి ఇందులో డూ సేమిటి డోంట్ సేమిటి డూస్ అంటే ఏంటి చెయ్యవలసిన పనులు డోంట్స్ అంటే చెయ్యకూడని పనులు అని చెప్పని అర్థం కదా రైట్ చూద్దాం ఒకసారి కీప్ ఎన్ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అంటే ఓపెన్ మైండ్ అంటే ఏందా ఇక్కడ ఉండితల్లి ఉండితల్లి చెప్పమ్మా ఓపెన్ మైండ్ అంటే ఏంటి అసలు మైండ్ అంటే ఏంటి దిమాగ్ ఓపెన్ అంటే ఏంటి కులారైతాక్యా అందరు రైతానా బంద్ ఓపెన్ మైండ్ బా మత్ లబ్బి అచ్చా ఓపెన్ కాజిట్ క్యా క్లోజ్ బంద్ ఏ బంద్ ఆర్ ఓపెన్ క్యా మత్ క్లోజ్డ్ మైండ్ అంటే వినను నువ్వేం చెప్పినా వినా నాకు దోచింది చేస్తా ఓపెన్ మైండ్ అంటే ఐఎమ్ విల్లింగ్ టు లిజన్ అండ్ ఫాలో వాట్ యువర్ అడ్వైసింగ్ నీకు అర్థమైందా ఏదన్నా చెప్తా ఇప్పుడు నాకేదో అనిపించింది చింతకాయ పచ్చడి చేయమన్నా నేను సార్ నిన్న కూడా చేసాము మూడు రోజులు ఉన్నారు ఇవాళ కూడా చింతకాయ పచ్చడి అంటే విసుక్కుంటారు సార్ మీకు అర్థమైందా అదే ఇంత ఉంది ఇంకో పచ్చడి ఎవరు చేస్తారు ఇప్పుడు క్లోజ్ మైండ్ నేను విను నాకు తోచదు నువ్వు చెప్తే నేను వినను मन जीवित पैकी तीसराव उपयोग बी प्रसोक अर्थंस प्रसेंट आबसे प्रदा अंत वर्तमान जीवन समय गर्तमु भविष्य मूड डिशा मन కొందరు పాత వాటి ఎప్పుడు బాధపడుతూ ఆలోచనల్లో ఉండిపోతారు అంటే వాళ్ళు గతంలో జీవిస్తున్నట్టు లెక్క కొందరు ఎప్పుడు కాళ్ళ మీద కాలు మూడు నెలల్లో దుబాయ్ లో ఉంటాను ఆ తర్వాత జర్మనీ ఆ తర్వాత స్విట్జర్లాండ్ ఆ తర్వాత వచ్చి ఇక్కడ హోటల్ పెట్టేస్తాను పెట్టు వద్దన్లా కానీ ఎప్పుడు కలలు కంటుంటాడు ఈయన మంచిదే తప్పు కాదు కానీ వర్తమానాన్ని మిస్ చేసుకోకూడదు వర్తమానాన్ని మిస్ చేస్తే భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది గతాన్ని మరవకూడదు భవిష్యత్తుకై ఏర్పాట్లు చేసుకోవలే కానీ అది చేయాల్సింది వర్తమానంలో చేయవలే ఇవాళ ఇక్కడ కూర్చుని ఎందుకు ల్యాస్ మీరు భవిష్యత్తును మలుచుకోవచ్చు భవిష్యత్తు బాగా ఉండేందుకు మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వింటున్నారు మీరేమనుకోమాకండి ఇంత జాగ్రత్తగా వింటున్నారా నా క్లాసు కదా ఇంత జాగ్రత్త మీకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటే ఏమై ఉండేది అది సంగతి కనీసం ఇప్పటి నుంచి అయినా మీకు అర్థమైందా గతంగా అయిపోయింది మళ్లీ నిన్న రాదు మొన్న రాదు కింద సంవత్సరం రాదు పదేళ్ల కింద జీవితం రాదు అంటే ఇప్పుడు ఒక వయస్సు ఒక బాధ్యత తెలిసేసరికి మనం వారం రోజులు పదిహేను రోజులు రెండు నెలలలో ఇచ్చిన ఉద్యోగం మంచి పేరు తెచ్చుకోవాలి ఏదో ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏదో ఇస్తారు మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఝాస సీరియస్నెస్ ఏర్పడిన కారణం చేత మీకు ఝాస ఏర్పడింది కళలున్నాయి భవిష్యత్తులో వద్దనెవరన్నారు గతంలో మునిగి ఉండవద్దు భవిష్యత్తుకై కలలు కంటూ వర్తమానాన్ని విస్మరించవద్దు వర్తమానాన్ని సద్వినియోగపరుచుకో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండవలే ఓపెన్ మైండ్ ఉండవలే వినే తత్వం నేర్చుకునే తత్వం ఉండవలే లిసన్ అటెంటివ్లీ ఫర్ ది హోల్ బీనింగ్ కొందరు తొందర పడుతుంటారు ఎంత తొందర అంటే మనం చెప్పేది వినరు వాళ్ళు వాళ్లకు తోచిన అర్థం వాళ్ళకు వస్తూ ఉంటుంది అంటే ఒక్క క్షణం ఆగటం ఇప్పుడు మీకు కొన్ని హోటల్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకునే వ్యక్తి వేరే ఉంటాడు టైం ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ మీకు బ్రేకాటీన్ బ్రేకా సరేనా వచ్చేసిద్దాయ్యా నాకొక్కరికి పంపారు సార్ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు బ్రేక్ మీకు టీ బ్రేక్ అంటే నాకు బ్రేక్ ఏమిటి నాకు తెలియదులే సరిపోని నా ఇప్పుడు ఏం చెప్తున్నా నేను హోల్ మీనింగ్ ఇప్పుడు కొందరు ఆర్డర్లు బుక్ చేసుకుంటారు నాకు చెప్పండి సరేం కావాలి మసాలా దోశలు రెండు ఇడ్లీ రెండు పూరి ఒకటి ఇంకేమిటి టమాటాబాత్ రెండు అని రాసుకోవాలి రాసుకున్న తర్వాత కరెక్ట్ గా టేబుల్ నెంబర్ ఫైవ్ అని చెప్పి నేను అక్కడ వెళ్ళి చెప్పాలి ఆయన లోపల ఆర్డర్ ఇచ్చుకుని తెచ్చుకుని సర్వ్ చేస్తాడు ఇప్పుడు ఏమనకుండా చెప్పండి సార్ మసాలా దోశ పూరి వెళ్ళిపోతుంట రెండు తర్వాత ఈయన వెనక్కి పిలుస్తాడు మసాలా దోశ ఒకటి రోస్ట్ ఉండాలండి ఒకటి మామూలుగా ఉండాలండి పూరి రోస్ట్ ఉండాలండి నీకు అర్థం అంటే ఈ పెద్ద హోటల్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ప్రతి మామూలుగా ఆ రెండు దోశ రెండు పూరి అని చెప్పి ఊరుకోడు వాడు ఏదో చెప్పబోతున్నాడు అది వినాలి రాసుకోవాలి ఆయన చెప్పాలి నాయన ఇదిగో ఇలా నువ్వు తీసుకురా అని చెప్పని ఈ హోల్ మీనింగ్ మొత్తం పూర్తిగా విని ఆ తర్వాత మన అభిప్రాయానికి మనం రావాలి ట్యూని ఇన్ ది స్పీకర్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటే భావాలు అభిప్రాయాలు ఎవరో పెద్ద మనుషులు వచ్చారు చాదస్తంగా ఇదిగో ఆయన రెండు రోజుల నుంచి జ్వరంగా ఉన్నాడు కాస్త కారం అది లేకుండా కొన్ని తక్కువ వేసుపాటు రా గ్రహించి దాని తగ్గట్టుగా మీరు ప్రవర్తించడానికి మీరు సిద్దపడి ఉండవాలి స్టే అటెంటివ్ టు నాన్ వెర్బల్ క్యూస్ వెర్బల్ అంటే నాన్ వెర్బల్ పదము లేని అంటే బాడీ లాంగ్వేజ్ అని అంటాం అనమాట ఆయన నువ్వు పోతుంటే అన్నాడు ఆయన స్టైల్ అది ఆ ఊళ్ళో ఏమనుకోరు మన పిలుస్తా మనం చిరాకు అట్ట పిలుస్తున్నాం అని ఇప్పుడు మనం వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చే జనాభాకి మనం సర్వ్ చేయాలి కదా అందుకనే ఏం చేస్తాం మనం పిలిచిన నవ్వుతూనే ఇక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి ఇట్లా అన్నందుకు నేను గెలిచుకో అని అంటే బాగుండదు మీకు అర్థమవుతోంది కదా దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది చెప్పండి సరేం కావాలి మీకు ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఆర్స్ క్వశ్చన్స్ అట్ అప్రాప్రియేట్ టైమ్స్ సమయాన్ని చూసి ప్రశ్న అడగల అవసరం ఉంటే లేకపోతే అర్థమైపోయింది ఇప్పుడు ఆయన ఏదేదో ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత కాఫీ అన్నాడు సార్ షుగర్ వేయమంటారా వద్దా ఒక వయస్సు వచ్చేసరికి డయాబెటిక్ అనేటువంటిది ఒక మధుమేహం అనేటువంటిది ఒక ఇబ్బంది వస్తుంది ఆ మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వేసుకోకుండానే తీసుకోవాలి వేయి పర్వాలేదు లైట్గా వేయి లేదు విడిగా తీసుకురా నీ కలుపుకుంటా అదే ఉదాహరణకి ఇరవై ఐదేళ్ల కోటాడికి షుగర్ వేయాలంటే ఎటగర పడుతున్నా అంటారు నాకు డెబ్బై రెండేళ్లు చెప్తున్నా డెబ్బై రెండేళ్ల వ్యక్తి వాళ్ళు కాఫీ అని అంటే సార్ షుగర్ వేయమంటారా విడిగా అనేది అర్థం ఉంటుంది నిజానికి నేను జాగ్రత్త పడి చెప్పాలి షుగర్ వేయకుండా కాఫీ పట్టవయా స్ట్రాంగ్ కాఫీ కావాలి షుగర్ వేయొద్దు నేను చెప్పాల కాఫీ అని చెప్పా అప్పుడు స్ట్రాంగ్ లైటా అని మీరు అడగక్కల షుగర్ వేయాలా వద్దా పోనీ షుగర్ వేరుగా తీసుకురానా అని అడగాలి మీకు అర్థమైంది కదా అదే ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రాడొచ్చి కూర్చుడు అక్కడ నలుగురు వచ్చారు కాఫీ నాలుగు అన్నాడు షుగర్ వేయాలా అది కూడా అడగక్క అవసరం వస్తే అడుగు ఇప్పుడు ఈ షుగర్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అడుగుతున్నారు లేకపోతే మీరు అడగరు లైట్ స్ట్రాంగ్ అడగచ్చు అదేదో సినిమాలో ఎంఎస్ అనుకుంటా గుర్తులేదు ప్రధానికి ప్రశ్న వేసి ప్రశ్న వేసి ప్రశ్న వేసి విసిగించదు పారేస్తాడు అది వాడి అవునా రైట్ సో ఇది మనం కాస్సేపు మరి అది చల్లారిపోతుంది కదా తాగిరండి లేవండి గడ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ లో వచ్చేస్తారా